జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృణోిశీత సాదన శ్రీమహాగణాధిపతాశివసమారం శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం భద్రం కృణుయామదేవాద్రం పశ్చేక్షజత్ర స్థిరైరంగైస్తునూ యషేమ దేవృతాయుస్తి నంద్రో వృద్ధ్రవా స్వస్తిన పూషా విష్వేదా స్వస్తి నష్టో అనిష్టమే స్వస్తి నో గృహస్తాతు ఓం శాంతి శాంతి శాంతి సరే మరో మాట మర్చిపోయని చెప్పడం ఆ పుస్తకం తయారు చేయటంలో శ్రీ పుప్పల గారు చాలా సహకరించారు ధను శరోహ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవే సో వేద్దవ్యం అనే అంశాన్ని నిన్న మనం చూస్తూ ఉన్నాము ఆత్మస్వరూపమును లక్ష్యముగా చేసుకుని పరబ్రహ్మ జగత్కారణమైన పరబ్రహ్మ ఆత్మచైతన్యము రూపంగా మన హృదయంలో ఉన్నది చూడండి చిత్రం ఏమంటే నేను ఒక మనిషిగా మనగలుగుతున్నాను అంటే ఈ మనిషిగా మనగలగటానికి కావలసిన ఆ మూలతత్వమేమి అనేది మనం ఎప్పుడో ఆలోచించేనే ఆలోచించాం మనిషిగా ఉన్నాము అంటే ఏదో హిందూ వైఖలి ఈ సంబంధాలు పుట్టుక మరణము ఆర్థిక స్థితులు పురుషార్థాలు ఈ వీటన్నింటిలోనూ పడి మనం బోలంత హడావులు ఉంటాము వీటన్నింటి చాలా ఎక్కువ శ్రద్ధను చూపిస్తూ వాటి చింత చేస్తూ ఉంటాము కానీ ఏ మూలతత్వము లేకుంటే ఇవన్నీ కూడా ఉండవో ఈ సర్వము ఏ మూలతత్వము నందు మాత్రమే స్థితిని కలిగి ఉన్నవో ఆ చైతన్య శక్తి ఆ చైతన్య శక్తియే కర్మేంద్రియములలో ప్రాణశక్తి కింద జ్ఞానేంద్రియములలో విజ్ఞాన శక్తి ప్రకటమవుతోంది సో ఆ చైతన్య శక్తి దాని గురించి దట్ కాన్షియస్నెస్ అని అంటారు దాని గురించి అసలు మనము ఇసుమంతైనా కూడా మనం మనసు పెట్టము మనస్సును లగ్నము చేయము సో ఆ రకంగా మానవుడు తన మూలతత్వాన్ని పక్కన పెట్టేసి సో ఇల్లు ఏదో నేల విడిచి సాము సో తన మూలతత్వాన్ని గురించి విస్మరించి లోకాన్ని ఏదో లోకాన్ని పరీక్ష చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో ఈ విధంగా ఆ మూలతత్వాన్ని కనుక మీరు తెలుసుకోగలిగితే అదివే పరబ్రహ్మ అదివే దేవుడు అదివే నీ యొక్క యథార్థ స్వరూపము కాబట్టి జీవేశ్వరులకు అభేదము అన్నట్లయితే అది ఒక స్పెక్యులేషన్ ఏం కాతుంది ఒక ఫిలసాఫికల్ స్పెక్యులేషన్ ఏం కాతుంది అది మహాత్ము యొక్క స్వానుభవం వారు వ్యక్తిగతంగా పొందినటువంటి అనుభవాన్ని వారు లోకానికి అందజేస్తారు కనుక ఆ మూలతత్వమును మీరు పరికించగలిగితే దానిలో ఏ కొద్దిసేపైనా జాగ్రత్త అవస్థలో మీరు విలీనమై ఉండగలిగితే అది మీకు ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది సర్వశక్తులు అక్కడి నుంచే ఆవిర్భవిస్తాయి అద్భుతమైన శక్తి అంటే మీరు ఆకాశంలో ఎగురుతారు నీటి మీద నడుస్తారని కాదు మీరు జీవితంలో పూర్ణ స్వాతంత్ర్యాన్ని ఫ్రీడమ్ పూర్ణ స్వాతంత్ర్యాన్ని మీరు అనుభవించగలుగుతారు కాబట్టి ఆ మూలకత్వాన్ని దాన్ని అన్వేషించే ప్రయత్నం చేయాలి దాన్ని అన్వేషించాలి అని ఆరోగ్యంలో ఆ సందేశం అంటే చాలా బాగా వినపడుతూ ఉంటుంది తద్ అన్వేషతవ్యద్ విజిజ్ఞాసితవ్య అని అంటారు దాన్ని మీరు అన్వేషించి పట్టుకోవాలి దాన్ని వెదికి పట్టుకోవాలి దాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉండాలి మిగతావన్నీ ఎన్ని అన్వేషించినా ఏమి తెలుసుకున్నా అవన్నీ విక్షాభూతములే అని చాలా బలంగా ప్రతిపాదన చేస్తారు సో మన హృదయం లోపలే మనము అన్వేషించదగినటువంటి ఆనంద నిధానము ఉన్నది దాన్ని వెతికి పట్టుకోవాలి దానిని సాధించాలి దానిని సాధించాలంటే చూడండి సంసారం కావాలా లేకపోతే ఈశ్వరుడు కావాలా వీ హెవ్ టు మేక్ ఎ ఛాయిస్ ఆ చాయిస్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఓ అమ్మగారి ఓ అమ్మగారి దగ్గర ఓ ప్రసంగం వచ్చింది నేను అన్నాను చూడండిమా మీరు ఆభరణాలు పెట్టుకుంటారా గోల్డ్ బాండ్లో దాచుకుంటారా యూ యూ చూజ్ వన్ ఆఫ్ ది ట్యూ గోల్డ్ బాండ్ యశ్వంత్ సిన్హా గారి గోల్డ్ బాండ్ ఇప్పుడు ఉందో ఒకప్పుడు ఈ ప్రసంగం వచ్చినప్పుడు ఉండే ఆభరణాలు పెట్టుకుంటాం గోల్డ్ బాండ్ ఏమీ ఉండదు దానివల్ల వచ్చి బెనిఫిట్స్ ఏమి తర్వాత ఆభరణం పెట్టుకున్నప్పుడు కొన్ని థ్రెట్స్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఈ ఆభరణం అనేది ఎలా ఉంటుందంటే చాలా చిత్రంగా ఉంటుంది ఐ నో ఎ లేడీ హూ హ్యాజ్ ఎ నెక్లెస్ వర్త్ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఎవండి ఆవే న్యూయార్క్లో ఆమె ఆ నెక్లెస్ పెట్టుకుంటే నెక్లెస్ పెట్టుకుందనే సంగతి ఏమాత్రం పైకి పొక్కినా షీ ఈజ్ ఇన్ డెడ్లీ మోటల్ డేంజర్ ఎందుకంటే ఆ న్యూయార్క్లో కామల్ కాంతి మొదలైనటువంటి మాఫియా డాల్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా వాళ్ళారో ప్లాన్ వేసి ఆమె ప్రాణానికి ముప్పు తెచ్చేసి ఆ ఎక్వర్స్ని అపహరించేస్తారు అంచేత ఆవిడ ఏం చేసేవారంటే ఆ లెక్వర్స్ని బ్యాంక్ లాకర్లో ఛేజ్ మన్హాటన్ బ్యాంక్ వేరీ విత్ బ్యాంక్ విత్ లాకర్స్ అండ్ ఆల్ దట్ మన్హాటన్ లో ఉంటుంది ఛేజ్ మన్హాటన్ దాంట్లో ఇన్సూరెన్స్ తోట సహా దాంట్లో భద్రం చేసి మరి పెట్టుకోవడం ఇప్పుడు పెట్టుకోవడం అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే దీనికి ఒక డూప్లికేట్ తయారు చేయించారు పెట్టుకోవడం కొందరు ఎందుకంటే అది పెట్టుకుంటే కాబట్టి డూప్లికేట్ పెట్టుంది వారు చెప్పాల్సి ఉంటుంది ఇది డూప్లికేట్ ఇది దీనికి దీని ఒరిజినల్ అక్కడ చేసి మన హాటల్లో ఉంది అని చెప్పేవారు బాత్ సో వ్యామోహం అనేది ఏ విధంగా ఉంటుంది కాబట్టి సంసార వ్యామోహంలో ఉన్నట్లయితే మీకు ఈశ్వరుడు లభించడం దిస్ దిస్ యాటిట్యూడ్ ఎవరైనా మహాత్ములు ఏమంటారంటే మీరు ఏ విషయభోగాన్ని విడిచిపెట్టక్కర్లేదు సాంసారికమైన ఆసక్తిని మీరు ఏమీ విడిచిపెట్టక్కర్లేదు మీరు అవన్నీ చేసేసుకుంటూనే మీరు ఈశ్వరుని యొక్క సంగతి కూడా మీరు సర్దుబాటు చేసేయచ్చు అలాంటి ఉపాయం అలాంటి ఉపాయం నేను మీకు అందజేస్తాను అని ఎవరైనా మీకు చెప్పినట్లయితే బిలీవమి He is misleading you. Because there హీ ఈజ్ మిస్లీడింగ్ యుట్ బికాస్ దెర్ ఈస్ నో Sendriya ఇన్ యూట్ కనుక నిన్న మనం అనుకున్నాము సేంద్రియమంతఃకరణం స్వవిషయాద్వినివర్త్య కాబట్టి ఇంద్రియములతో ఇంద్రియములు అనే ద్వారాలు గుండా బయటకు పారిపోతూ ఉండేటువంటి మనస్సును అట్లీస్ట్ సాధనా స్టేజ్లో సాధనా స్థితిలో మీరు సాధనలో పరిపక్వత చెంది జగత్తుని మిథ్యగా దర్శిస్తూ సకల వృత్తుల ఎందు ఉండేటువంటి నామరూపము మిథ్య అని తెలుసుకుని ఆ నామరూ ఆ వృత్తుల యొక్క మూలంలో ఉండే ఆత్మ చైతన్యమే సత్యమని మీకు తెలిసిన నాడు ఆ సందర్భంలో వృత్తి ఉన్నా పర్వాలేదు వృత్తి లేకున్నా పర్లేదు బట్ టు స్టార్ట్ విత్ మీరు సాధనా మార్గంలో ఉన్నప్పుడు ఈ నిత్యము చంచలంగా ఉండేటువంటి మనస్సులో ఆ వృత్తుల యొక్క జోరును తగ్గింపజేసి మనస్సు సంసారంలోకి పారిపోయేటువంటి స్థితిని తగ్గించి ఆ మనస్సుని అంతర్ముఖం చేసి మీరు ఆత్మతత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగే ప్రయత్నము చేయగలను సో తదేవాక్షరం సౌమ్య విద్ధి అనే అంతవరకు నిన్న వచ్చాం ఈ మెటాఫార్ని ముందుకు తీసుకువెళ్తున్నాము ప్రణవో ధను శిరోహ్యాత్మ సో ఓంకారమే ధనస్సు ధనస్సు ధనస్సు అని ఎందుకు అంటున్నారంటే ధనస్సు ఏం చేస్తుందంటే ఈ బాణాన్ని లక్ష్యం మీదకి పంపిస్తుంది ఇట్ లాంచెస్ ది ఆరో ఆన్ టు ది టార్గెట్ ఆ లాంచింగ్ అనే పని చేస్తుంది ధనస్సు లేదనుకోండి వీడు ఎంత పరాక్రమశాలైనా వీడి బాణం ఎంత వారి అయిన బాణంగా ఉన్నా లక్ష్యం ఎదురకుండా అక్కడ సిద్ధంగా ఉన్నా ధనస్సు ఈ బాణం లక్ష్యాన్ని చేరుకునే సందర్భం ఉండకుండా అయిపోతుంది కాబట్టి ధనస్సు ఇట్ ఈస్ ద వెరీ వండర్ఫుల్ స్టార్టింగ్ పాయింట్ అలాగే సాధకుడు మోక్షాన్ని కొన్ని మోక్షము అనేటువంటి లక్ష్యాన్ని ఉండటానికి ధనస్సు ఓంకారము రణవో ధనుము సో ఈ ఓంకారాన్ని గురించి నిన్న చెప్తే ఓ అన్నాను ఓంకారము కేవల ఓంకారము అంటే ఓం ఒక్కటే ఉంటుంది అదే మంత్రము ఓంకారముతో కలిపి ఏదో పంచాక్షరి లేకపోతే ద్వాదశాక్షరి ఆ విధంగా మంత్రాలు ఉన్నాయి అని నేను ఆ ప్రసంగం చేస్తూ చేస్తూ క్లాస్ పూర్తి చేశాను సో నవ్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ దట్ దట్ ఎక్స్ప్లెయినింగ్ ద సేమ్ కాన్సెప్ట్ వన్ మోర్ టైం ఎలాగంటే చూడండి ఓం ఓముని జపంచేసేటువంటి సాధకుడు పరిచ్ఛిన్న వ్యక్తి అన్ని అన్ని సమస్యలతోటి ఉన్న వ్యక్తి కదా సంసారము అనే సమస్య ఉన్నవాడికే కదండి సాధన సాధకుడు అంటే సంసార తాపమును అనుభవిస్తూ దాని నుంచి బయటపడడం కోసం ప్రయత్నం చేసే వ్యక్తి అర్థం కాబట్టి ఇటు స్టార్ట్ విత్ ఆ సంసార దుఃఖములను అనుభవిస్తూ ఉండేటువంటి పరిచ్ఛిన్న వ్యక్తి లిమిటెడ్ బీయింగ్ అని అంటారు ఈ పరిచ్ఛన్న వ్యక్తి హీస్ ది స్టార్టింగ్ పాయింట్ కానీ ఎప్పుడైతే ఓంకారాన్ని సరైన పద్ధతిలో వీడు ఆవృత్తి చేస్తాడో ఉచ్చరిస్తాడో ఆ క్షణంలోనే ఆ పది చిన్న వ్యక్తి పూర్ణతత్వము నుండి విలీనమైపోతాడు దట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ ఓంకార మీరు ఒక ఇమోషన్ తోటి బాధపడుతున్నారనుకోండి మీరు కనుక ఓంకారాన్ని జాగ్రత్తగా మీరు ఉచ్చరించగలిగితే ఒక మనస్సు పెట్టి అదంతా వస్తుంది మనకు వీ విల్ డూ ఆల్ దాట్ నేను ఈ ఓంకారాన్ని తప్పనిసరిగా మెడిటేషన్లో చెప్తూ ఉంటాను అట్ ది ఎండ్ వితౌట్ ఫెయిల్ అవి ఇంట్రడ్యూస్ ఏంటి ఓంకారాన్ని కనుక మీరు సరిగ్గా ఉచ్చరించినట్లయితే ఈ పరిచ్ఛిన్న జీవుడు అపరిచ్ఛిన్నమైన బ్రహ్మలో విలీనం అయిపోతాడు జీవుని ఎందు అనేకములైన లక్షణములు ఉంటాయి గుణములు ఉంటాయి మనస్సు యొక్క వృత్తులలో మనస్సు యొక్క నామరూపాలు ఉంటాయి నామరూపాలపై గుణములు అని సో నేను భారనావాడిని పురుషుణ్ణి స్త్రీని ఇక్కడవాడిని అక్కడవాడిని ఇవన్నీ గుణాలే కదండి ఇవన్నీ ఆ పరిచ్ఛిన్న వ్యక్తి ఉంటాయి వీటన్నిటికీ కలిపి సంసారము అనిపారు కానీ ఎప్పుడైతే మీరు ఓంకారాన్ని ఉచ్చరించారో ఆ ఓంకారము ఈ సగుణ తత్వమును నిర్గుణ పరప్రమునేందు విలీనం చేసి కాబట్టి సగుణము నిర్గుణములో విలీనమైపోతుంది అది ఓంకారము యొక్క మహిమ ఓంకారానికి ఆ అంచేతనే సాధకుడు చూసుకోవాలి తను పూర్తిగా నిర్గుణ తత్వం వైపుకు వెళ్ళిపోవటానికి సంసిద్ధంగా ఉన్నానా అనేది చూసుకోవాలి ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడనుకోండి ఏదో ఇంకా చదువు ఏదో డిగ్రీటెక్ ఇంజనీరింగో లేకపోతే ఇంకేదైనా డాక్టర్ ఏదో ప్రొఫెషనల్ డిగ్రీ చదవాల్సిన వాడు ఉన్నాడనుకోండి వాడికి నువ్వు ఓంకార జపం చేయవ్ అని ఉపదేశించని చేసావు అనుకోండి అతని రోజు పొద్దున్న కొద్దిసేపు సాయంకాలం కొద్దిసేపు ఓంకార జపం చేసినట్లయితే అతనికి ఈ జగత్తు ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ దీంట్లో ఉండేటువంటి ధన సంపాదన ఇవన్నీ కూడా అసందర్భములు వీటిలో ఏమో సారమేమీ లేదు అనేటువంటి భావన దృఢంగా మనస్సుకు ఆ ఓంకార జపం యొక్క ప్రభావం చేత అట్లీస్ట్ మనస్సుకి దట్ గ్రీమ్స్ విల్ కమ్ అప్పుడు అతను పరిశ్యూ చేస్తున్నటువంటి సంసార మార్గం ఉన్నది చూసారా దాని మీద రుచి తగ్గిపోతుంది దాని మీద పూర్తిగా సుఖమహర్షికి జరిగినట్టుగా దాని మీద పూర్తిగా రుచి తగ్గిపోయి లేదాంత మా ఒక జ్ఞానమార్గం నందు పూర్తిగా రుచి లభించేస్తే వాడు కృతజ్ఞత అయిపోయాడు ఇంకా వాడు ప్రొఫెషనల్ కోర్స్ చేసినా ఒకటే సమస్య కాదు కానీ అక్కడ రుచి డైల్యూట్ అయిపోతుంది ఇక్కడ గ్రిప్ దొరకదు ఆ స్థితిలో ఇటు కాకుండా అటు కాకుండా ఆ ప్రొఫెషనల్ కోర్సు దెబ్బతింటుంది ఆ అంబిషన్ తగ్గిపోతుంది అంచేత ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్సులో ముందుకు వెళ్ళి ఆ తర్వాత ఒక యంగ్ లేడీని వివాహం చేసుకోవాలి ఆ తర్వాత కాపురం చేయాలి పిల్లల్ని కనాలి వాళ్ళందరినీ పరి ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయడానికి ఈ ఓంకారము ఇట్ జస్ట్ దిస్ సపోర్ట్ ద హోల్ థింగ్ అందుకోసమని బ్రహ్మచారికి గృహస్థికి ఏమని ఓం కేవల ఓంకారాన్ని అక్కడ వాడికి గృహస్థి కానీ బ్రహ్మచారికి కానీ ఉపదేశించారు ఎందుకంటే కేవలం ఓంకారం ఉపదేశించినట్లయితే వీడు ఇప్పుడు నడుపు నడిపిస్తున్నటువంటి సంసార జీవనమునందు వారికి వీర విరక్తి కలుగుతుంది వారికి విరక్తి కలగడం వీళ్ళకి ఇష్టం ఉండదు జనరల్గా యంగ్ మ్యాన్కి విరక్తి కలగటమే వాళ్ళకి ఇష్టం ఉండదు ఇప్పుడు వివేకానంద జన్మిస్తే మన పక్కింట్లో జన్మిస్తే పర్వాలేదు కానీ మన ఇంట్లోనే జన్మించేస్తే ఇబ్బంది పక్కింట్లో పక్క వీధైతే మరీ మంచిది కనీసం పక్కింట్లోనైనా మన ఇంట్లో మన ఇంట్లో మన వాళ్ళందరూ కూడా సాంసారికులుగానే ఉంటే మంచిది రిటైర్ అయిన తర్వాత కావలసిన భగవద్గీత అనేది చదువుకోవచ్చు ఇలా ఉంటుంది మానవ స్వభావం ఆ లక్ష ఆ అంబిషన్స్కి ఓంకారం అనుకూలం కాదు అందు గృహస్థులకి బ్రహ్మచారులకి మనం బుద్ధిభేదాన్ని కలిగించకూడదు వాళ్ళలో డైలమాలని క్రియేట్ చేయకూడదు అందుకోసం వాళ్ళకి ఓంకారం చెప్పరు అలాగని పూర్తిగా వాడిని సంసారంలో కొట్టుకుపోయేట్లా చేసినట్లయితే అది వాడికి అపకారం చేసినట్టు అవుతుంది అంటే అతను పూర్తిగా వదిలిపెట్టేస్తే వాడి జీవితం వ్యర్థమైపోతుంది మానవ జీవితమే వ్యర్థమైపోతుంది అలా కాకూడదు కాబట్టి నిర్గుణమును బాగా బలంగా దృఢంగా నిలిపేటువంటి ఓంకారమును ఆ నిర్గుణాన్ని బాగా డైల్యూట్ చేయటం కోసం దాని పక్కన సగుణాన్ని చేరుస్తారు ఓం నమ శివాయ నమ అనేప్పటికీ సగుణంలో పడిపోయింది ఆఖరం ఓంలో నమస్కారం చేయబడే జీవుడు నమస్కారం చేసే జీవుడు చేయబడే ఈశ్వరుడు వేర్వేరుగా ఉండరు ఓంలో రెండు మెర్జే కూర్చుంటాయి ఓంలో ఇది అనుభవానికి సంబంధించిన విషయం ఇంట్లో చర్చలు ఇవనవసరం దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ కనుక అటువంటి నిర్గుణ స్థితికి ఇప్పుడు సిద్ధంగా లేడు అనుకున్నట్లయితే ఓం అన్న దాని పక్కన నమహ పట్టండి మీరు నమహ ఎప్పుడైతే చేర్చారో ఈ నిర్గుణము వెంటనే స్వగుణమై కూర్చుంటుంది ఈ భక్తుడు అశివునుకు నమస్కారం చేస్తున్నాడు నమశివాయ ప్రత్యయం నమహ ఎప్పుడైతే వచ్చిందో చతుర్థ భక్తి ప్రత్యయం కావాల్సి ఉంటుంది సో శివాయ ఆ జ్ఞేదిహ అని సూత్రం జ్ఞే అనే యా రూపంగా అక్కడ మీకు అపేర్ కనబడుతూ ఉంటుంది సో ప్రకృతి ప్రత్యయము నమ భక్తుడు ఈశ్వరుడు ఈ మొత్తం ద్వైతము భేదమంతా కూడా వస్తుంది ఎటువంటి భేదము పవిత్రం చేసే భేదం భేదంలో కూడా ఉపయోగపడేటువంటి భేదం సంసారానికి సంసార జీవితాన్ని గడుపుతో భవిష్యత్తులో వాడికి అంతఃకరణ శుద్ధికి సహకరించేటువంటి మంత్రము కాబట్టి ఆ విధంగా ఓంని సగుణ మంత్రంతో జత చేసే తర్వాత కొంతమంది ఆడవాళ్ళు ఓంకారం జపించకూడదు అనే ఒక నియమం మీకు వినపడుతూ ఉంటుంది దీని వెనకాల ఉన్నటువంటి స్పిరిట్ అది ఒక ట్యాబు ఏమీ కాదు ఇప్పుడు నేను చెప్పింది ట్యాబు నా ట్యాబు కాదు సపోజ్ ఒక బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి ఐఎమ్ ష్యూర్ దట్ హీ ఈస్ ది రైట్ పర్సన్ ఫర్ ఆత్మజ్ఞానం అని అనిపిస్తే వెంటనే టీవీఎస్ తీసుకెళ్లిపోయి సన్యాసం ఇచ్చేసి ఉంటారు జపం అప్పచెప్పేస్తే వాడు ఓంకారం చేసుకుంటాడు కొన్ని సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు ఓంకారం చేయాల్సి ఉంటుంది సన్యాసం తీసుకున్నారా ఈ దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ దట్ విల్ బీ డన్ ఆల్సో కానీ వాడికి ఆ యోగ్యత లేని సందర్భంలో మటుకు ఓం చెప్పరు ఓంకారానికి గాయత్రి మంత్రం జోడిస్తారు గాయత్రి మంత్రంలో మీకు సూర్యమండలాంతర్గతుడైన హిరణ్య గర్భుడు ఇక్కడ జీవుడు ఆ రెండింటికి ఉండే అభేదాన్ని బోధించిన భేదపూర్వకమైన అభేద బోధ మీకు కనపడుతుంది భేదాన్ని ఉటంకిస్తూ దాన్ని నిరాకరించటం అనేది కనపడుతుంది కాబట్టి సగుణంగా ఉంటుంది సో ట్యాబు ఇట్స్ నాట్ ఏ ట్యాబు ప్లీజ్ నోట్ వాళ్ళు ఓమ్ అంటే పాపం వస్తుందని కాదు ఇట్స్ అందరూ దే ప్రజెంట్ ఇట్ లైక్ దట్ దాని స్పిరిట్ తెలుసుకోక అలా చెప్తారు సో అది సరికాదు ఇట్స్ నాట్ ఎ ట్యాబు ఇట్ ఈజ్ అన్ అడ్వైస్ సో ఇది నువ్వు ఈ విటమిన్ సి మరీ ఎక్కువ వేసుకోకు అది మంచిది కాదని డాక్టర్లు అడ్వైజ్ ఇస్తారు ఆ సంథింగ్ లైక్ దాట్ సో దిస్ ఈస్ ఇంకా లేడీస్ దగ్గరికి వచ్చేప్పటికి ఈవిడీ ఓంకారాన్ని గట్టిగా చెప్పిస్తే లేకపోతేనే మనకి టిఫిన్లు కాఫీలు ఇవి ఉంటాయో ఉండవు వీళ్ళేమో లిటిల్ అమౌంట్ ఆఫ్ మేల్ షావ్ నిజం కూడా ఉంది దాంట్లో మీరాబాయిలాగా తయారవుతుందేమో మీరాబాయిలాగా తయారైతే మనమే వండుకుని మనమే తప్పు కాఫీ ఖర్చుతో తాగాలంటే కష్టం కదా అంతకుంటే మరి ఏమీ కాదు ఇది నాట్ ఏ ట్యాబు లేడీస్ కూడా వాళ్ళు మాతృభావన పిల్లల్ని పైకి తీసుకురావటం భర్తకి రక్షించటం గృహిణి కదండి గృహిణి గృహముచ్చితే మరి ఇండియన్ కల్చర్ అలా ఉంటుంది వెస్టర్న్ కల్చర్లో గృహిణి అనే కాన్సెప్ట్ లేదు అంచేతనే అక్కడ మ్యారేజ్ చాలా వీక్గా ఉంటుంది గృహిణి అనే కాన్సెప్ట్ ఉండదు వీడి దారిని వీడు వస్తాడు వీడికి కావాల్సింది రెఫ్రిజిరేటర్లోంచి తీసుకుని మైక్రోవేవ్లో వేడి చేసుకుని వీడికి కావాల్సిన వీడికి తినేసి వీడి దారిని వీడిపోతాడు ఆవిడ దారిని ఆవిడ వేడిపోతుంది వాళ్ళు రెఫ్రిజిరేటర్ మైక్రోవేవ్ కలిపేసి వాళ్ళు అమ్ముతారు ఆ రెండు కలిపి ఆ యూనిట్ ఇది వేరు వేరు కాదు ఎందుకంటే ఆ రెండుతో వాడి రోజంతా రెండింత అంచేతనే అడుగు యూనిట్ రిఫ్రిజిరేటరు దాని మీద మైక్రోవేవ్ రెండు బిగించేసి ఫిక్స్ అయిపోయి ఉంటుంది అంచేత వీళ్ళు ఇలా రెఫ్రిజిరేటర్ ఆ మైక్రోవేవ్లో పెట్టడం అది తీసుకోవడం పక్కన టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ మీద పెట్టి ఈ ఫోర్కులు ఇవి ఉంటాయి దాంతో తినేయటం లేచకప్పుడు ఎవరిదాన్ని వాడిది హోటల్లో ఉన్నట్టే అది ఎవరితో హోటల్లో ఉంటే ఎలా ఉంటారో ఇంట్లో కూడా అలాగే ఉంటారు ఈమె వండి అవి ఆయనకు పెడుతున్నానో ఇలాంటివి వంట వండదు దే డోంట్ కుక్ కుకింగ్ అన్నది అసలు హోమ్కి డెఫినేషన్ ఏమిటంటే ఎక్కడైతే ఫుడ్ని కుక్ చేస్తారో అది ఇల్లు ఒక డెఫినేషన్ ఆ డెఫినేషన్ అక్కడ నైంటీ పర్సెంట్ హౌసెస్కి వర్తించదు బికాస్ దే డోంట్ కుక్ అన్లస్ యూ కాల్ దిస్ కుకింగ్ ఇప్పుడు నేను చెప్పేది దీనికి కుకింగ్ అని పేరు పెడితే ఏమో నేను చెప్పలేను కానీ దే డోంట్ కుక్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్యాకెట్ తెచ్చుకొస్తారు ఆ ప్యాకెట్లు రిఫ్రిజిరేటర్లో నిండా పెట్టుకుంటారు నిండా సామాన్లు ఉంటాయి ప్యాకెట్లు ఉంటాయి సో నూడిల్స్ కావాలనుకోండి తక్కువ నూడిల్ ప్యాకెట్ తీసి రెఫ్రిజిరేటర్లో హీట్ చేసి తినేట సో అన్లస్ యూ కాల్ దిస్ కుకింగ్ అదర్వైజ్ ది ట్రెడిషన్ క్లాసికల్ స్టైల్ ఆఫ్ కుకింగ్ రా మెటీరియల్స్ అన్ని కట్ చేసి గిన్నెలో వేసి పొయ్యి మీ పెట్టి దెర్ ఈజ్ నో సచ్ థింగ్ దెర్ ఈజ్ నో కుకింగ్ సో స్టిక్ లీస్ హీ కెనాట్ కాల్ దెమ్ హోమ్స్ సో The, that's why the, the, that is the system. Whereas here, Indian culture law, house, home mannadi, it, it revolves around the lady of the house. Griffini graham uchi yate. So a lady should to drink. But a lady om manu nirguna allah gulipayinat laite. Guhaan ikat atangam. Andi purinci kevala omkaramo oddhu angetta. ఒకవేళ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అంటే ఇంకా వానప్రస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత లేడీ కూడా షీ కెన్ అడాప్ట్ ఓంకార అలాగే అట్ ది సేమ్ టైం షీ షుడ్ నాట్ బి టోటల్లీ డిప్రైవ్డ్ ఆఫ్ ది అల్టిమేట్ పురుషార్థ అందుకోసం ఓంకారానికి పక్కన ఒక మంత్రం ఏదో మంత్రం సో కొంతమందికి నిర్గుణం ఇష్టం ఉండదు సగుణం మీదనే ప్రీతి ఉంటుంది స్థూల బుద్ధి సూక్ష్మ బుద్ధి తప్పని నేను సగుణము అంటే నాకు నిర్గుణం వద్దు నాకు సగుణమే కావాలి అంటే స్థూలబుద్ధి వేరే సార్ సగుణము ఇస్ దేర్ నిర్గుణం ఈజ్ దేర్ ఇట్స్ ఓన్లీ స్టాండ్ పాయింట్ వస్తు ఈజ్ వన్ వస్తు అన్నది అది సగుణమా నిర్గుణమా అంటే ఇట్ ఈస్ నెయిదర్ భగవాన్ ఉన్న మహర్షి చాలా వస్తువు వస్తువు అంటే రియాలిటీ ఆత్మస్వరూపము అది సగుణమా నిర్గుణమా సగుణము నిర్గుణమో అన్నవి సాపేక్షికమైన వర్ణనలం సగుణము అంటే గుణములతో కూడి ఉన్నది అదొక అవస్థ ఆ విరుద్ధమైన అవస్థ నిర్గుణము సాపేక్ష ద రిలేటివ్ డిస్క్రిప్షన్స్ రియాలిటీ ఈజ్ బియాండ్ ఆల్ ది రిలేటివ్ డిస్క్రిప్షన్స్ దియాలిటీ నిర్గుణమో అనడానికి కూడా వీల్లేదు ఇన్ ఎ వే యూ కెన్ సే బట్ బై ది టైమ్ యూ రీచ్ ది ట్రూత్ ది ది ఐడియాస్ ఆఫ్ సగుణ అండ్ నిర్గుణ విల్ డ్రాప్ ఆఫ్ అది పరిస్థితి కాబట్టి సో ఓంకారము కొంతమందికి కేవల నిర్గుణమును వాళ్ళు హ్యాండిల్ చేయలేరు కొంచెం సగుణం ఉండాలి అందుకోసమే ఓం బదులుగా రామనామాన్ని చెప్పిస్తారు రామ ఓం రామ రెండు ఒకటే రా ఆ మా అది కూడా ఆ బీజాక్షరాలు వాటికి ఉండే విశిష్టత అంతా సేమే రామనామాన్ని ఓంకారని జపించిన విధంగానే జపించాల్సి ఉంటుంది జపించినట్లయితే ఓంకారం వల్ల లభించేటువంటి మహాఫలం మీకు రామనామంలో కూడా లభిస్తుంది బట్ స్టిల్ దేర్ ఈజ్ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ ఓం ఈజ్ నిర్గుణ రామ ఇస్ సగుణ రమయతి రామ అందులో సగుణ లక్షణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి సో కొంతమందికి నిర్గుణం మీద ప్రేమ లేని వాళ్ళు రామనామాన్ని చూపిస్తారు వాల్మీకి ఆ కథ ఉంది కదా నారద మహర్షి అతనికి రామనామాన్ని ఉపదేశిస్తారు ఎందుకంటే అతను అతని ఓంకారానికి అర్హుడు కాదు రామనామాన్ని చేసుకుందుకు అర్హుడు అని అలాగుంటుంది కథ ఆ వాల్మీకి అనే మహర్షికి అలా బోధించాడు అది కూడా మరాని రివర్స్లో బోధించాడని కూడా కథ చెప్తా సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఓం ఈజ్ ప్యూర్ నిర్గుణం అండ్ సో దట్ ఈజ్ ది అల్టిమేట్ గోల్ ఎప్పటికైనా ఆ గోల్ చేరుకోవాల్సిందే దాంట్లో సందేహమే లేదు బట్ టు స్టాప్ విత్ యూ కెన్ ఆల్వేస్ జాయిన్ సంథింగ్ ఎల్స్ టు అట్లీస్ట్ ఒక మంత్రం పురశ్చరణ అయ్యే వరకు ఓంకారం కేవల ఓంకారము ఈజ్ నాట్ రికమెండెడ్ ఇది దిస్ ఈజ్ హౌ మహాత్మాస్ మాడిఫై ది సిచ్యువేషన్ శ్రీకృష్ణుడు ఉపనిషత్తులు అయితే ఇంత మాడిఫికేషన్స్ వాళ్ళు చెప్పలేదు వాళ్ళు డైరెక్ట్గా తత్వాన్ని విసిరి పారేశారు అంతే తీసుకోవాలని తీసుకుని ఉత్సాహం వాళ్ళు తీసుకొని లేని వాళ్ళు లేదండి మహాత్ములు తమ అనుభవాన్ని దానికి జోడించి కొంచెం మాడిఫికేషన్స్ చేసి సో దాన్ని సగుణాన్ని పూర్తిగా విడిచిపెట్టకుండా సగుణాన్ని కూడా జప చేసి మనకు అందజేశారు సో ఇది వ్యవస్థ సో ఈ వ్యవస్థ గురించి మనం అనుకున్న తర్వాత ఇక్కడ మాత్రం విచారం ఓంకారం మీదే ఉంటుంది ఇక్కడ ఇంకా సగుణము మంత్రము ఇవి ఇంత ఆ విచారాలు ఇక్కడ కేవలం ఓంకారం మీదనే విచారం అండ్ ద టీచింగ్ ఈజ్ బేస్ అన్ ఓంకారా ఎ లోన్ ఎట్ దిస్ పాయింట్ సో వీ విల్ సీ దట్ ఎదు ధనురాది తదుచ్యతే సో ఇంతకుముందు శ్లోకాల్లో మంత్రాల్లో ధనస్సు మొదలైనటువంటి ఏ మెటఫర్ అయితే చెప్పారో వాటిని వాటి యొక్క అసలు అర్థం చెప్పాల్సి ఉంటుంది కేవలం మెటఫర్ చెప్పేసి లేకూడదు భాగవతంలో పురంజనోపాఖ్యానం అనొటే మూడో నాలుగో స్కంధంలో వస్తుంది సో ఈ పురంజనోపాఖ్యానంలో కథ చెప్తారు పురంజనుడు అని ఒక ఆయన ఉండేవాడు ఆయనకి పురంజని అనే భార్య ఉండేది ఈ పురంజనుడికి ఒక నగరం ఉండేది కోట ఆ కోటకు ఐదు ద్వారాలు ఉండేవి అని ఇల్ల కథని బాగా అనేక క్యారెక్టర్స్ తోటి చాలా ముందుకు తీసుకెళ్ళిపోతారు ఆ కథని ఆ కథ అంతా చెప్పడం అయిన తర్వాత ఇప్పుడు ఈ కథలో ఉన్నటువంటి రహస్యార్థం ఏమంటే అని మొదలుపెట్టి మళ్ళీ చెప్తారు అలా మెటఫర్ మెటఫర్ యొక్క అసలైన మీనింగ్ రెండు చెప్పాల్సి ఉంటుంది పద్ధతి సో ఇక్కడ కూడా ముందు మెటఫర్ చెప్పేశారు ధనుర్గృహీత్వ ధనస్సు తీసుకో ఔపనిషదం ఉపనిషత్తుల్లో ఉంది ధనస్సు తీసుకో అని చెప్పారు ఏమిటా ధనస్సు అదేమిటో చెప్పలేదు అది ఇప్పుడు చెప్పడం అలాగే బాణం లక్ష్యం అనే మాటలు కూడా వచ్చాయి మరి బాణం ఏమిటి లక్ష్యం ఏమిటి చెప్పాలి కదా సో ఆ అంశాలు నన్ను అలాగే సాగదీయటం ఇవన్నీ కొంత మనం అనుకున్నాము బట్ స్టిల్ శృతి ఇట్స్ ఓన్ వర్డ్స్లో ఆ మెటఫారిక్ థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం ఈ మంత్రం ఆరంభమైనది సో ఇదుతం ధనురాది తదుచ్యతే అని అది భాష్యకార్ల యొక్క అవతారిక అంటే ఇక్కడ ఇక్కడ బోధిస్తున్నటువంటి సాధన ఏమంటే ఇప్పుడు చూడండి మామూలుగా మనం నిత్య జీవితంలో పరిస్థితి ఎలా ఉంటుంది సాంసారికములైన విషయములతోటి నిరంతరంగా ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం ఆ విధంగా ఉంటుంది జీవితం శబ్దాలను వింటూ ఉంటాం రూపాలని చూస్తూ ఉంటాం గంధాలను ఆఘ్వానిస్తూ ఉంటాం సో ఫైనల్గా ప్రపంచానికి సంబంధించిన ఇంటరాక్షన్స్ వ్యవహారాలన్నీ కూడా ఇంతమాత్రమే శబ్దాలని వెళ్ళడం రూపాలను చూడడం గంధాలను ఆఘ్రానించటం రసాలను ఆస్వాదించటం స్పర్శనను తెలుసుకోవటము ఇంతే ఇంతకు మించి ఇంక మరొకటి లేదు ఈ అన్ని ప్రాపంచిక వ్యవహారాలన్నీ ఈ ఐదు ఇంద్రియ విషయ సంస్పర్శాలంటారు ఇంద్రియం ఎక్కడ ఉంటుంది అధ్యాత్మమునందు ఇంద్రియం ఉంటుందే విషయమేమో అధిభూతమునందు ఉంటుంది సో శబ్దము ఇంద్రి విషయము ఇంద్రియము ఈ రెండింటి యొక్క సంస్పర్శ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్ సబ్జెక్ట్ అంటే ఇంద్రియములకు అధిష్టాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే వరల్డ్లీ థింగ్స్ ఈ రెండింటికి సంస్పర్శ కాంటాక్ట్ సో ఇదే ప్రపంచ వ్యవహారము పేరు ఈ ప్రపంచ వ్యవహారంలో నీవు ముందుకు వెళ్తూ ఉన్నంతసేపు నీకు అనేక అనుభవాలు కలుగుతూ ఉంటాయి కానీ ఈ అనుభవములన్నీ మిథ్యా రూపంగానే ఉంటాయి వచ్చిపోయేవిగానే ఉంటాయి నామరూపాత్మకంగానే ఉంటాయి దాంట్లో నీకు సత్యవస్తువు లభించదు ఇది ఒక పెద్ద అండర్స్టాండింగ్ అయితే ఈ అండర్స్టాండింగ్ మీకు మనస్సులో రావాలి ముందు ఈ ఇంద్రియానుభవ రూపంగా ఉండేది మిథ్య అనే విషయంలో కారణం కావాలి ఇంద్రియానుభవములో విషయము ఇంద్రియానుభవంలో విషయము నామరూపాలు మాత్రమే ఇప్పుడు మీరు ఘటాన్ని చూశారు అది ఒక ఇంద్రియానుభవము నేత్రేంద్రియము యొక్క అనుభవం ఆ అనుభవంలో విషయమేమిటి ఘట రూపము ఘటమంటే ఒక రూపం అది ఘట అనే నామము దానికి సంబంధించిన రూపము అది అనుభవంలో విషయం బయట కూర్చునుంది అది అది విషయం ఎలా అవుతుంది అది ఎక్కడుందో అక్కడే ఉంటుంది మీకు ఘటజ్ఞానము కలిగిన సందర్భంలో ఆ ఘట జ్ఞానం ఎక్కడ కలుగుతుంది అంతఃకరణలో కలుగుతుంది అంతఃకరణ దేశంలో కలుగుతుంది ఘటజ్ఞానం బయట కలగదా ఘట జ్ఞానం లోపల కలుగుతుంది ఘట మీరు ఘటం అనుకునే కదో బయట ఉంటుంది అదే లోపలికి వెళ్ళిపోదు కదా అది ఎక్కడుందో అక్కడే ఉంది కానీ మీకు ఘటజ్ఞానము ఘటానుభవం ఎక్కడ కలిగింది అంతఃకరణ దేశంలో కలుగుతుంది ఇది ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి మీరు నాకు ఘటానుభవము ఘట దేశంలో కలుగుతుందా అంతఃకరణ దేశంలో కలుగుతుందా అంతఃకరణ దేశంలో కలుగుతుందా కదా అంతఃకరణ దేశంలో అంతఃకరణ వృత్తి ఉంటుందా ఘట ఉంటుందా అంతఃకరణ వృత్తి ఉంటుంది యాజ్ సింపుల్ యాజ్ దాట్ అంతఃకరణ వృత్తి ఘట రూపంగా ఉంటుంది దానికి ఘట అనేది నామ కాబట్టి నామరూపాత్మకంగా ఉంటుంది వృత్తులన్నీ కూడా కాబట్టి వృత్తిలో విషయమయ్యేటువంటి నామరూపములు అవి గొప్పవని మీకు అనిపించవచ్చు అల్పములను అనిపించవచ్చు రెండు కూడా మిథ్యే మట్టి ఘటం ఉందనుకోండి ఆ ఘటాకార వృత్తి చాలా అల్పమైన వృత్తి అదే బంగారు ఘటం అన్నారనుకోండి ఓ చాలా గంభీరమైన విషయం ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి బంగారు కడవలతో అభిషేకం చేయాలి వెంకటేశ్వర స్వామికి బంగారు కడవలతో అభిషేకం శివుడికి అక్కట్లేదు ఎందుకంటే శివుడికి శివాలయానికి వెళ్ళిన వాళ్ళు తక్కువగా వెళ్ళిన వాళ్ళు అక్కడైనా దక్షిణలో ఇవ్వరు అంతా నడిచిపోతూ ఉంటుంది ఎవరు బంగారు కడవలు కావాలంటే ఎక్కడి నుంచి పట్టుకొస్తాం అదే వెంకటేశ్వర స్వామి దేవుడికి కావాల్సిన వ్యవస్థ ఉంటుంది కాబట్టి మీరు ఆ వృత్తి అల్పమైనది విలువైనది అని మీరు సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్ మీరు ఇవ్వచ్చు బట్టి వృత్తి యొక్క స్వరూపము మిథ్య నామరూపాత్మకం అని హెన్స్ మిథ్య నామరూపాత్మకం అంటే అర్థం మిథ్యా అని అర్థం ఇంకా ఇంకా ఈ రెండు సమానార్థక సినానిమస్ నామరూపాత్మకము అంటే మిథ్య అని అర్థం హురియత్ అంటే దేశద్రోహి అని అర్థం బస్ ఇనా బాతులే నామరూపాత్మకం మిథ్య సో ఎప్పుడైతే మిథ్య అని మీకు తెలిసిపోయిందో కాబట్టి ఈ సాంసారికములైన అనుభవములన్నీ అసత్యములే కనబడేవే కానీ మిథ్య అంటే కనబడుతుందే కానీ నిజంగా ఉండదు దాన్ని మిథ్య సినిమా సో సినిమా కనబడుతుంది కానీ నిజంగా ఉండదు సో అంతఃకరణ వృత్తులు ఇంద్రియానుభవములు మిథ్య ఇది నువ్వు గమనించు ఇంద్రియానుభవాల్లో సత్యాన్ని వెతికే ప్రయత్నం నువ్వు చెయ్యకు ఇక్కడ శాస్త్రం కాబట్టి ఇంద్రియానుభవంలో సత్యం ఉందని నువ్వు అనుకున్నావేమంటే అది ఎన్నటికీ సత్యం కాదదు ఇంద్రియాలకి సత్యాన్ని వడల్సి పట్టి అంత సామర్థ్యం లేదు వాటికి ఇంద్రియానుభవంలో సత్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇంద్రియము చాలా అల్పమైనటువంటి సామర్థ్యం రండి దానికి సత్యపు అక్కడి నుంచి వస్తుంది దాని అనుభవంలో సత్యం దాగి ఉండదు కాబట్టి సత్యం మీకు కావాలంటే ఇంద్రియానుభవంలో వచ్చే నామరూపాలను తిరస్కరించి ఆ ఇంద్రియానుభవం యొక్క మూలము ఏమి ఆత్మచైతన్యము శ్రోత్రస్సు శ్రోత్రం శ్రోత్రము శ్రోత్రేంద్రియ అనుభవం ఈ శ్రోత్రేంద్రియ అనుభవం వెనుకనున్న చైతన్య శక్తి అది బ్రహ్మ కాబట్టి ఇంద్రియానుభవం ద్వారా నీవు సత్యాన్ని వెతకాలనుకుంటే నో ఛాన్స్ ఇంద్రియానుభవాలు మిథ్యాన్ని గ్రహించి ఇంద్రియములను విరక్తి చేతను వైరాగ్యం చేతను ఉపసంహారం చేసి నీవు సత్యాన్ని తెలుసుకోగలుగుతాం సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇంద్రియాలు ప్రసరించినా పర్వాలేదు ప్రసరించకపోయినా పర్వాలేదు మిథ్యాన్ని తెలిసిన తర్వాత ఆ మిథ్యని చూసిన ఇప్పుడు సినిమా తెర మీద చూపించేది సత్యం కాదు అనే విషయం నిర్ధారణ అయిపోయి అదంతా కూడా అపీయరెన్స్ ఇట్ ఇస్ ఆల్ అపీరెన్స్ అండ్ ఇట్ హ్యాస్ నో రియాలిటీ అంత మాత్రం తెలిసిపోయిన తర్వాత ఇట్ డజెంట్ మ్యాటర్ వెవర్ యూ సీట్ అట్నాథ్ సో అని ఉంటే నేను దృష్టాంతంగా చెప్పాను సరే అయితే క్లాస్ అయిన తర్వాత వెళ్ళి సినిమా చూసొద్దాం అని కాదు అభిప్రాయం నేను ఉంటే దృష్టాంతంగా చెప్పాను అంతే ఓన్లీ టు దట్ ఎక్స్టెంటే సో కాబట్టి ఇంద్రియానుభవములలో విషయము మిథ్య ఇంద్రియానుభవముల వెనుకనుండే ఆ చైతన్యమే యథార్థం ఇది ఇక్కడ చెప్పే సాధనకి మూల సూత్రం ఆ సూత్రం మీద ఆధారపడి ఈ సాధన ఉంటుంది ఎవం విమృశ్య సుధియ విరమంతి శబ్దాత్ అని భాగవతంలో చోట అంటారు అంటే వివేకవంతులు ఏవం విమృశ్య ఇంద్రియానుభవముల ఏవం ఈ విధంగా ఈ అంటే పైన ఉన్నది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా మనస్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ విధంగా విమర్శ చేసి తెలుసుకుని ఇంద్రియానుభవములో విషయంగా వచ్చేటువంటి శబ్దరూపర సంస్పర్శ గ్రంథములు ఏవైతే ఉన్నాయో అవి మిథ్యారూపములే కానవచ్చేవే కాని అవి వాస్తవములు కావు అనే సత్యాన్ని తెలుసుకుని విరమంతి శబ్దాత్ శబ్దం అంటే నామం శబ్దశ శబ్దం చేత నామం గ్రహింపబడుతుంది నామం నామంతో పాటు రూపం ఈ నామరూపముల ప్రపంచము నుండి విరమించుకుంటారు ఉద్యోగం విరమించారంటారు చూడండి రిటైర్మెంట్ తీసుకున్నారని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు ఈ ప్రాపంచక వ్యవహారంలో నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు అది సంగతి అది గో ఆ విధంగా ఉపసంహారము నివృత్తి మార్గంలో ఉండే వాళ్ళ కోసం ఈ సాధనని బోధిస్తున్నారు అంచేతనే దీన్ని ముండకోపనిషత్తు అన్నారు కొన్ని ముండనం చేసుకున్న వాళ్ళ కోసం చెప్పారు ముండనం అంటే ఫిజికల్ ముండలం కాదు ఫిజికల్ మొండలం ఈజ్ సింబల్ ఒక స్వామీజీ నాతో అన్నారు ఆ స్వామీజీ కొంచెం పొడుబాటు గెడ్డము హెయిర్ కూడా ఉంటుంది గెడ్డము ఈ హెయిర్ కూడాను ఒకసారి ఇది పెంచారనుకోండి వాళ్ళు వేళ దాకా మీరు దానికి దువ్వడాలు ఇవే ఇంకొంచెం దాటి పెంచినట్లయితే మరో దువ్వెన్న ఒకటి కొనుక్కుని జేబులో పెట్టుకోవాల్సిన సంచిలో పెట్టుకోవాల్సి అండి జేబుతో అయితే సంచి కొంచెం ఇలా దూకుంటూ ఉండొచ్చు ఇంకా దువ్వెన్నంతో కొన్న తర్వాత ఓ పాపిడి తీసి దాన్ని ఇటు ఇటు దూవితే కొంచెం చూడడానికి మహాత్ములు కొంచెం ప్రజెంటబుల్ గా ఉంటారు ఆ తర్వాత పాపిడి తీయడం ప్రారంభిస్తే కొంచెం తైలం కూడా రాసుకోవచ్చు ఏదో కొంచెం ఏం తైలమో సుగంధ తైలం రాసుకున్నట్లయితే బాగుంటుంది సుగంధ తైలం రాసుకుని పాపిడి తీసుకుని గడ్డం అది కూడా క్లీన్గా ప్రజెంట్ చేస్తూ ఉండొచ్చు ఈ ఈ ప్రసంగం వచ్చింది ప్రసంగం వస్తే నేను ఇంట్రెస్ట్ చూపించలేదు ఆయన కోపం వచ్చింది నేను ఏ ఇంట్రెస్ట్ చూపించ కోపం అంటే కోపం కూడా కాదు కైండ్ ఆఫ్ వెన్ ఐ ఫీల్ ఐ రిఫ్యూజ్ టు బీ ఇంప్రెస్డ్ బై ఆల్ దాట్ ఆయన నా నా మీద సామెతో ఒకటి విసిరేసి హీ వాజ్ హ్యాపీ సామితో ఏంటంటే బోడి గుండెంత సుఖం లేదండి స్వామిజీ మీరే సుఖం అని అనేసి హీ ల్యాప్ చెప్త క్వాలిటీ అంటే నేను చెప్పాను కరెక్ట్ అండి మీరు చెప్పింది కరెక్ట్ దట్ ఈజ్ హౌ విల్ డూ ఇట్ అని చెప్పాను బోడి గుండెంత సుఖం లేదు ముండడం ముండడం చేసి కూర్చుంటే బస్ ఇంకా మీరు దానికి ఏ సంస్కారమో చేయక్కర్లేదు పొద్దున్న సాయంకాలం నాలుగు చెములు నీళ్లు దాని మీద పోస్తూ అదే సంస్కారం అయిపోతుంది అంటే ఇంకో తర్వాత ఇంకేం చేయకూడదు సో ఆ విధంగా సంసార విషయములనన్నింటినీ కూడా నివృత్తి అయిపోయిన వాడికి ఉపదేశం ఇది ముండగోపనక్షత్రం మీరు ఇంట్రొడక్షన్ లెక్చర్లో చెప్పాను ఈ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు సో ఏమం విమృశ్య విరమంతి విమృశ్య సుధియో విరమంతి శబ్ద కాబట్టి ఓంకారం మనం ధ్యానం చేయడం ఆరంభం చేస్తే సంసార విషయాల మీద ప్రీతి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది దాని పర్పస్ ఏది అలా ఇట్ ఈజ్ మ్యూచువల్ మీరు సాంసారిక విషయంలోని విరక్తిని చెంది ఓంకారాన్ని ఆశ్రయిస్తారు ఓంకారాన్ని ఆశ్రయించడం ద్వారా ఆ విరక్తి బలపడుతుంది మ్యూచువల్ సో అదంతా కూడా అంతకు ముందు మంత్రంలో మనం అనుకోవటం జరిగింది సో ఇప్పుడు విల్ టేక్ అప్ ది మంత్ర ఫర్ దర్ భాష్యం ప్రణవహం అది ప్రణవ అంటే ఓంకార అని దానికి అర్థం నిన్న చెప్పాను ఈ అర్థం దాని రహస్యం కూడా మీకు చెప్పాను నిన్న ఓంకారాన్ని ప్రణవం ఎందుకంటారు సో ఈ ఓం అనే ఈ కార ప్రత్యయయము శబ్దాన్ని నిర్దేశించడానికి వాడతారు అకారము అంటే ఆ అనే శబ్దము మకారము అంటే మా అనే శబ్దము ఓంకారము అంటే ఓం అనే శబ్దము కారప్రత్యయం దాని అర్థం కాదు ఇంకా అర్థానికి కారప్రత్యాన్ని వాడరు శబ్దానికే వాడతారు ఓంకారానికి అర్థం చెప్పచ్చు సంస్కృతంలో ఆ భాష యొక్క మహిమ ఎటువంటిది అంటే ఒక్కొక్క పదానికి కూడా అర్థం చెప్పచ్చు చిన్న చిన్న అక్షరాలు కూడా అర్థం చెప్పచ్చు సో అలాగేదో కింద మీద కూడా ఓంకారానికి అర్థం చెప్పచ్చు ఏమని చెప్పచ్చు అవతి ఇది ఓం అని చెప్పచ్చు రక్షించున్నది కనుక ఓం kane nen i personally do not prefer it endukante omkaram ok sanskrit dictionary lo meeku arthamo ala ivvaru nirukta garu cheppaloddanu artham danni ippudu daaniki artham chepthe nashtame vachindani meeru alochu daaniki artham chepparu ankonde danni sanskrita bhasha padanga meeru nirdharana chesi pettinattu we don't want it that way it is a cosmic sound nature's sound it is the sound of the nature it is the sound of creation creation ante like allaga big bang lo sound vastundi chudandi that is om big bang ante mero edana oka ghanta na dhamm anukottaru ankonde ee shabdam vastundi om mane shabdam vastundi apiche ala aarambhayi shloka aarambhayi quick ga ne slow ante man takkulo aarambhamai very quickly it reaches a zenith High point equally, and then it slowly tapers off. That is Om. So, a tapering of kodab dhanlo bhagameh. So, this is a cosmic sound. We may not make it as a Sanskrit word. Sanskrit word anayapad ke, inka Sanskrit samandhan le nevala andar ni exclued cesana tokyo. Why to do that? Not necessary. Why? తర్వాత అదొకటి ఇంకొకటి అవతీతి ఓం అని అంటే మీరు నిర్గుణాన్ని సగుణం చేసి కూర్చోబెట్టినట్టు రక్షించున్నది రక్షించేవాడు రక్షించబడేవాడు అసలు మీరు క్రియాపదాన్ని పెట్టారంటే ద్వైతం వచ్చేస్తుంది కాబట్టి ఈ ద్వైతం ఈ భేదం ఎందుకు దాంట్లోకి తీసుకురావద్దు కాస్మిక్ సాండ్ ఇట్స్ ఎ యూనివర్సల్ సాండ్ సో చిన్నపిల్లలు ఓమ్ అని ఏడుస్తారు ఆ ఏడుపులో అవి ఉందండి చిన్నపిల్లల ఏడుపులో ఓంకారం ఉంది ఈ మే నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఓమ్ బట్ ఆ ధ్వనిలో ఓం ఉన్నది తల్లిని పిలిచినప్పుడు అమ్మా అని పిలిచినప్పుడు దాంట్లో ఓంకారం ఉన్నది పక్షుల యొక్క కూతలలో కుహు రావంలో కోకిల యొక్క కుహు రావంలో ఓంకారం ఉన్నది సో ఈ విధంగా అంబా అని పశువు దూడ దాని ఓంకారం ఉన్నది సో ఈ విధంగా ఇంకా ఇంకా చెప్పాలంటే అత్యంత మౌలికమైన శబ్దము ఆ ఇది చెప్పాను నిన్న ఆ ఊమ్ చెప్పాను కదా ఆ ఊ ఉమ్ సో ఈ ఫొలిటిక్ ఆపరేటర్స్ ఏదైతే ఉందో ఈ ఆపరేటర్స్ అంతని కవర్ చేస్తూ ఉన్నటువంటి ఒకే ఒక శబ్దము ఓమ్ ఈ ఫొలిటిక్ ఆపరేటర్స్ ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ హ్యూమన్స్ సో ది ఫర్ ఇట్ ట్రాన్సెండ్స్ ద డివిజన్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ ది బౌండరీస్ ఆఫ్ లాంగ్వేజ్ సో ప్రపంచంలో రెండు వేల ఏడు వందల భాషలు ఉన్నాయని ఓ స్టాటిస్టీషియన్ చెప్పారు ఆ మాట ఆయన చెప్పినప్పుడు కానీ నాకు అంత అలా సంగతి తెలియలేదు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చెప్పారు సో వండర్ఫుల్ ఓం కారా కామన్ టు ఆల్ దోస్ లాంగ్వేజెస్ అండ్ ఇట్ ట్రాన్స్ల ఆల్ దోస్ లాంగ్వేజెస్ సో దట్స్ వై వీ కాల్ ఇట్ ప్రణవహ్ రండి ఇలా వచ్చేయండి ఇక్కడ కూర్చోవచ్చు ఆ లోన్ అక్కడ కూర్చోండి సో ప్రణవహ ప్రకృష్టం నవహ ఎప్పటికీ నిత్య నూతనంగానే ఉంటుంది ఎందుకంటే యూనివర్సల్ సౌండ్ కాస్మిక్ సౌండ్ దాంట్లో ఆ జగత్తుని సృష్టించిన శక్తి దాని ఎందున్నది అది మీ మనస్సుని చాలా దృఢంగా ప్రభావి ప్రభావితం చేయగలుగుతుంది ఆ మహిమ దాని ఎందున్నది అది మహిమ ఉన్నదని నేను చెప్పడం మీరు వినడం కాదు దాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ యువర్శ ద దెన్ ఇట్ బికమ్స్ వెరీ క్లియర్ ఆ మహిమ ఓంకారం నుండి ఉన్నది నిజానికి యోగాసనాలు నేర్పే సందర్భంలో బాగా మీరు అలసిపోయారు అనుకోండి ఫిజికల్ ఫిట్ వచ్చిందనుకోండి బాడీ రిలాక్సేషన్కి శవాసనం వేస్తారు ఆ శవాసనంలో ఓంకారాన్ని ఇన్కార్పొరేట్ చేసి శవాసనం వేస్తారు అది దట్ ఐ హీన్ ఆ ఓంకారం చాలా క్విక్గా శవాసనం వేసేయొచ్చు శవాసనం నార్మల్గా టెన్ మినిట్స్ పడుతుంది ఓంకారాన్ని ఇన్కార్పొరేట్ చేసేస్తే విత్ ఇన్ వన్ మినిట్ యూ కెన్ ఫినిష్ శన్ అండ్ యెట్ గెట్ ఎ ఫెంటాస్టిక్ రిలాక్సేషన్ వచ్చేస్తుంది దాంట్లో కాబట్టి ఓంకారానికి నర్వస్ అండ్ ఇమోషనల్ ఫిటిగ్ను అంతని కూడా తీసిపారేసి స్ట్రెస్ని తీసిపారేసి రిలాక్సేషన్ ఇచ్చేటువంటి సామర్థ్యం ఓంకారానికి ఉంది ఎందుకో తెలుసుందండి ఆ ఓమ్ మిమ్మల్ని మీ మూలతత్వాలను తీసుకెళ్ళిపోతుంది it establishes you in your innermost core of the satchit atma danlo memu establish chesukochu padtamu dantho danlo me re establish ayipoyarante it is like a diving into an ocean of nectar ocean of nectar lo dive chesin tarvata you cannot uh, uh, you would not have any choice anymore amrutamu da a shakti meku labhinchhe tirutund anamata kabatti aa vidhanga ఓంకారము అది ప్రాణ నిత్య చాలా పవర్ఫుల్ ఇట్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ సౌండ్ నేచర్స్ సౌండ్ అని చాందోగ్యంలో చాలా బాగా నిరూపిస్తారు చాంద్రోగ్యం ప్రారంభంలోనే ప్రథమాధ్యాయమే దానికి ఉద్గీత విద్య పేరు ఉతి ఉచ్చై గీయతే ఇది ఉద్గీత బిగ్గరగా లెంగీగా ఉచ్చరిస్తారు దేన్ని ఓంకారాన్ని అందుకోసమే దాన్ని ఉద్గీతము అని గీత అని పేరు ఓంకారానికి అవి చాంద్రోగ్యంలో సామవేదం కదా సో దీర్ఘం ఓంకారముచ్చార్య అని ఆ ఘంటానాదం ఎలాగైతే జమ్మలు వస్తుందో ఆ విధంగా ఈ ఓంకారము ఒక పద్ధతిలో ఆ ఫ్రీక్వెన్సీ రైజ్ అవటం ట్యాపర్ ఆఫ్ అవ్వటం ఆ వచ్చినటువంటి ఓంకారం ఉత్ గీయతే ఇట్ ఈజ్ నేచర్స్ సాంగ్ దాంట్లో సరిగమ పగలు ఇవన్నీ కూడా ఓంకారం నుంచి పుట్టాయి సామవేదమంతా కూడా ఓంకారం నుంచే పుట్టింది ఓమితి సామాని గాయంతి ఓగుంశోమితి శస్త్రాణిశుంసంతి ఓమిచ్చర్యు ప్రతి గరం ప్రతి గురుణాతి మీరిదంతా చదివారు కాబట్టి అన్ని వేదములు ఓంకారం నుంచే పుట్టాయి తర్వాత వేదముల సారము భూరు భువహ సువహ అని ఆ మూడు వ్యాహృతుల యొక్క సారము ఓం అనే తర్వాత ఓంకారంలో సోహం అనే అభేదము దాంట్లో ఇమిడి ఉన్నది సహా అహం ఆ పరబ్రహ్మ నేనే సోహంలో మీరు కన్సలెంట్స్ని డ్రాప్ చేశారనుకోండి సోహంలో సకారాన్ని హకారాన్ని తీసేస్తే ఓం మిగులుతుంది ఇంకో ఆ ఉంటున్న ఆ సంధ్యలో వెళ్ళిపోతుంది ఓం మిగులుతుంది కాబట్టి దాని అభేదము నిర్గుణము అభేదము సో ఈ విధంగా దానికి ఎంతో మహిమ ఉన్నది సో ఉద్గీతము నేచర్స్ సౌండ్ అని ఎందుకన్నారంటే ఇప్పుడు సూర్యునికి రవి అని పేరుంది రవి అంటే రవాస్యాస్థితి రవి రవా అంటే శబ్దం శబ్దము గలవాడు సూర్యుని యొక్క శబ్దం ఏమిటో తెలుసిన ఓం సూర్యుడు మూవ్ అవుతుంటే యాజ్ ఈ రైజర్స్ ఇన్ ది హరైజన్ సౌండ్ వెల్కమ్ దట్ సౌండ్ ఈజ్ ఓం ఓం ఇ స్వరం ఉదేతి ఓం అనే శబ్దాన్ని చేసుకుంటూ సూర్యుడు వేయిస్తాడు అని చాంద్రోగ్యంలో వర్ణిస్తాడు